అస్సలం అయికు వరహతుల్లా వరకా అల్లం ఓ సలాత ఓ సలాములా రసూలిలా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా నరకవాసులకు ఎలాంటి ఆహారం ఇవ్వబడుతుందో దాని గురించి తెలుసుకుంటూ జక్కు జముడు వృక్షం గురించి మనం గత కార్యక్రమంలో తెలుసుకున్నాము ఇక రెండవ రకమైన ఆహారం వారికి ఇవ్వబడేది బొరియ దీని ప్రస్తావన లో వచ్చి ఉంది దొరియ ఒక చెట్టు దానికి ముళ్ళు ఉంటాయి అందులో చాలా దుర్వాసన ఉంటుంది మరియు దానివల్ల ఆకలి అనేది మనిషిది దూరం కాదు అలాంటిది ఆరోజు నరక వాసులకు తినడానికి ఇవ్వడం జరుగుతుంది అల్లాహు తల ఇలా తెలిపాడు లై సలహు తోహామున్ ఇల్లా ఆరోజు వారికి తినడానికి దొరియ ఇవ్వబడుతుంది దొరియ వారి యొక్క ఆహారంగా ఉంటుంది అది వారి శరీరాన్ని పెంచదు లావుగా చేయదు వలా వలాయుగునీంజు మరియు దాని దానివల్ల వారి ఆకలి కూడా తీరదు ఇలాంటిది వారికి ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది ఇక మూడో విషయం ఏదైతే వారికి ఆహారంగా ఉంటుందో అది విస్లీన్ దీని ప్రస్తావన సూర్య హాకాలో వచ్చి ఉంది విస్లీన్ అంటే రక్తము మరియు పుండు నుండి వెళ్ళే పదార్థము అది నరకవాసుల పుండ్ల నుండి వారికి అగ్ని తలగడం వల్ల అక్కడి నుండి ఏదైతే చీము కారుకుంటూ వస్తదో అది ఇది ఎలాంటి వారికి ఆహారం అవుతుంది అల్లా తాల సురే హక్కలు తెలుపుతూ ఫలై సలహు యో మహాహునా హీం వలా తోమున్ ఇల్లాన్ రిస్లీన్ ఇక్కడ వారికి ఎలాంటి స్నేహితుడు లభించడు వలా తొహామున్ ఇల్లామిన్ రిస్లీన్ మరియు వారికి ఆహారం కూడా కేవలం విస్లీన్ మాత్రమే ఉంటుంది అల్లా మనందరినీ ఆ విస్లీన్ నుండి కూడా కాపాడుగాక ఇమాం కుర్తుబీ రహమతుల్లా అలీ తెలిపారు విస్లీన్ అంటే నరక వాసుల చెమట చీము అవన్నీ కలిపి వచ్చే పదార్థాలు అని అంతేకాకుండా మరో భయంకరమైన వింటేనే వికారం కలిగే అటువంటి విషయం ఏమిటంటే ఏ వ్యభిచారిణీలను నరకంలో వేయడం జరుగుతుందో వారి యొక్క మర్మాంగాల నుండి వచ్చే చెడు అలాంటిది కొందరి పాపాత్ములకు ఆహారంగా ఉంటుంది అలా మనందరికీ అలాంటి చెడు విషయాల నుండి రక్షణ కలిగించుగాక ఇక్కడ ఇంత చెడు ఉంటుందా అని అడ్డ ప్రశ్నలు వేసి మరింత విశ్వాసాన్ని పాడు చేసుకునేదానికి బదులు మనం నరకంలో తీసుకెళ్లే పాపాల నుండి దూరం ఉండడం మేలు అన్న విషయాన్ని మనం గ్రహించాలి అయితే మహాశివులారా ఈ రకరకాల ఆహారాల గురించి ఏదైతే ప్రస్తావన వచ్చిందో జూమ్ కానీ హిస్లీన్ కానీ లేదా దొరి కానీ మరికొన్ని ఆయతులలో రాస్సహ్ అని ఒకటి ప్రస్తావన వచ్చింది ఇలాంటి వివిధ రకమైన ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే సందర్భంలో ఇవ్వబడతాయా వేరువేరు సందర్భాల్లో ఇవ్వబడతాయా మరియు ప్రతి ఒక రకమైన పాపాత్మలకు ఇవ్వబడుతుందా ఇవన్నీ వివరాలు పరలోకంలో అల్లాహకు బాగా తెలుసు ఇవన్నీ కూడా పరలోక విషయాలు వాటి వివరాలు కేవలం అల్లాహకు మాత్రమే తెలుసు కానీ ఇక్కడ మనం వాటి ద్వారా అర్థం చేసుకునే విషయాలు ఏమిటంటే ఏ పాపాలకు కూడా ఎలాంటి అవిశ్వాసానికి కూడా మనం గురి మరియు సత్యాన్ని తిరస్కరించకూడదు వీటన్నిటిలో ఏ ఒక్క చెడు అయినా కానీ మనల్ని నశింపచేయడానికి మనల్ని అవమానపరచడానికి ఎక్కువ ఉంటుంది అందుగురించి మనం సత్యాన్ని సికరించి నరకము నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి ఇదే మన గురించి ఇందులో ఉన్నటువంటి గొప్ప బోధ ఇక రండి మహాశివులారా వారికి త్రాగడానికి ఇవ్వబడే పానీయాలు ఎలాంటివి అవి కూడా కొంచెం మనం తెలుసుకుందాము అయితే ఎప్పుడైతే వారికి దాహం కలుగుతుందో అప్పుడు కొన్ని జంతువులు దాహంతో తల్లడిల్లుతూ దూరం నుండి నీళ్లను చూస్తే పిచ్చివారిగా ఎలా పరుగెత్తుతాయో వారు పరుగెత్తడంలో ఒకరిని ఒకరు త్రోసుకుంటూ మరియు ఎటువైపున ఏ నష్టం జరుగుతుందో ఏమాత్రం ఆలోచించకుండా ఒకే వైపున పరుగెడతారో అలా ఆ రోజునరక వాసుల పరిస్థితి అవుతుంది मुज्रीम इलाजु मेम अपराधुन नरकं वैपुनक दाह तो वार्ता इंका आ रोजु दाहम एक्वड़न कोई संदर्भाला आरकवास स्वर्गवास पानीया चूपं अरस्तार నరకవాసులు స్వర్గవాసులను కేక వేసి పిలుస్తారు మీరు కనీసం కొంచెమైనా కొన్ని నీళ్ల బొట్లైనా మాకు ఇవ్వండి ఇంకా మీకు అల్లాహతల ఏది ప్రసాదించాడో వాటిలో నుండి మాకేదైనా కొంచెం ఇవ్వండి అని వారు అప్పుడు అడుగుతూ ఉంటారు ఏం సమాధానం వస్తుంది ఈరోజు స్వర్గపు యొక్క పానీయాలు గానీ లేక అల్లాహ స్వర్గవాసులకు ప్రసాదించిన ఏ ఆహారము కానీ ఈరోజు అల్లాహుతాలా నరక వాసులకు అవిశ్వాసులకు తిరస్కారులకు ఇవన్నీ కూడా నిషిద్ధపరచాడు గనక ఏమీ వారికి లభించదు హాయ్ హాయ్ ఇది ఎంతటి అవమానం గమనించండి కన్లారా చూస్తున్నాము వారు ఎంతో తీయటి నీళ్లు త్రాగుతూ ఆనందిస్తూ ఉన్నారు ఆ విషయం మనకు కనబడుతుంది కనీసం ఒక బొట్టు నీళ్లు ఇవ్వండి అని అంటే మీ కొరకు ఇది నిషిద్ధం అని ఎక్కడి నుండి సమాధానం వస్తుంది అప్పుడు మనిషికి ఇంత బాధ కలుగుతుంది ఆరోజు అంత బాధ కలగకూడదు అంటే ఈరోజు విశ్వాసంపై ఉండి సత్కార్యాలు చేస్తూ ఉండాలి మహాశివులారా నరక వాసులకు దాహం కలిగినప్పుడు ఇవ్వబడే పానీయాల విషయంలో అల్ముహ్ల్ ఒకటి అల్ముహుల్ అంటే నూనె అడుగున నూనె యొక్క మడ్డీ ఏదైతే ఉంటుందో దానిని అల్ముహుల్ అంటారు అయితే అదే ఒకవేళ బాగా కాగిన నూనె ఉండేది ఉంటే దాని యొక్క వేడి ఎంత ఉంటుందో ఆ మడ్డీ మడ్డీలోని వేడి మీది నూనె కంటే మరీ ఘోరంగా ఉంటుంది సూర్య లో దాని ప్రస్తావన వచ్చింది వారు సహాయం కోరినప్పుడు నీళ్లు కావాలని కోరినప్పుడు నూనె మడ్డి నీటితో వారికి సహాయం అందించడం జరుగుతుంది ఎప్పుడైతే వారు త్రాగడానికి తమ ముఖానికి దగ్గరగా తీసుకుంటారో యష్ విల్జు ముఖం యొక్క ఈ తోలు మొత్తం కాలిపోతుంది రెండవ రకమైన పానీయం హమీం దీని ప్రస్తావన ఎన్నో సందర్భాల్లో వచ్చి ఉంది ఉదాహరణకు లహు షరాబుం సూర్య అనలో వసు అని సూర్య మొహమ్మద్లో ప్రస్తావించబడింది సూర్య మొహమ్మద్లోని ఆయత భావం ఏంటి వారికి మాఎ హమీం హమీం నీరు త్రాగించడం జరుగుతుంది ఫకత్ అహు దానివల్ల వారి కడుపులోని ప్రేగులు అన్నీ కోసుకుపోతాయి అల్లాహిబర్ హమీం అంటే ఏంటి హమీం ఎలా ఉంటుంది దాని యొక్క వివరణ ఇన్షాల్లా మనం తెలుసుకుందాము నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో రెండవ రకమైనది హమీం దీనిని అంటారు నీళ్ళు వేడికి ఎక్కి దాని యొక్క చివరి భాగం ఏదైతే ఉండగలుగుతుందో దానిని హమీం అని అంటారు ఎప్పుడైతే మనిషి అది తాగుతాడో కేవలం మీది శరీరం యొక్క పై భాగమే కాదు లోపలి భాగాన్ని కూడా అది చాలా చెడ్డమైన విధంగా పాడు చేస్తుంది ఒకసారి సురేహజ్లోని ఆయత్ నెంబర్ పంతొమ్మిది మరియు ఇరవై వినండి మరియు శ్రద్ధ వహించండి యుసబ్బున్ఫౌకిరుల్ హమీం వారి యొక్క తల నుండి ఈ కాగిన వేడి వేడి నీళ్లు హమీం గుమ్మరించబడతాయి దానివల్ల ఏం జరుగుతుంది యుస్ హరు బిహీ మాఫీ బుతూనిహిం వల్జులూద్ ఆ వేడివేడి నీళ్ళ వల్ల వారి యొక్క కడుపు లోని పాటు వారి యొక్క తోలు కూడా కాలిపోతుంది అలా ఇలాంటి హమీం నుండి కూడా మనందరినీ రక్షించుగాక ఇక మూడవ రకమైన పానీయం అది ఘస్సాక్ సూర్యనభాలో హమీమ వసాకా అని రెండు కలిపి వచ్చాయి హమీం మరియు గసాక్ హమీ అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా అతి వేడి ఇక ఘస్సాక్ అన్నది దానికి అపోజిట్ విరుద్ధమైనది చలి మరియు లో ఇంత ఎక్కువ చల్లదనం ఉండగలుగుతుందో దానికి మితిమీరినది మరియు మనకు తెలుసు చల్లదనం మితిమీరిన రీతిలో ఉంటే అది కూడా మహా నష్టపరుస్తుంది దానివల్ల కూడా మనిషి యొక్క శరీరంలో తోలు ఇదంతా కాలిపోతుంది మరియు అదంతా చిదిరిపోతుంది విపరీతమైన చలి పడినప్పుడు పచ్చని చెట్లు కూడా నల్లగా అయినట్లు మనం చూస్తూనే ఉన్నాము ఈ విధంగా మహాశివులారా నరకంలో ఒక భాగం వేడి ఉంది మరొక భాగం జంహరీర్ చల్లదనంలో మితిమీరి నది ఉంది అలాగే నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో కూడా హమీం వేడిలో మితిమీరి నది అయితే గస్సా చల్లదనంలో మితిమీరినది మహాశివులారా నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో నాలుగో రకమైనది స్వదీద్ స్వదీద్ అంటే రక్తము మరియు చీము ఇవన్నీ కలిపి తే వస్తుందో దానిని అంటారు ఇది కూడా కొందరు నరక వాసులకు త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది కానీ పరిస్థితి ఎలా ఉంటుంది సురి ఇబ్రాహీం ఆయత్ నంబర్ పదహారు పదిహేడులో అల్లాహు తలా ఇలా తెలిపాడు వయుస్పామిమ్మాదీద్ వారికి సొదీద్ నీరు త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది లాయతజర్రాహు లాయకాదు యుసీ అతి కష్టం మీద గుక్కెడు తీసుకుపోతాడు మింగే ప్రయత్నం చేస్తాడు వలాయకాదు యుసీగుహు కానీ దానిని అతడు మృంగలేడు ఇక ఎవరైతే ఇహ లోకంలో మత్తు సేవిస్తారో అలాంటి వారికి ఇలాంటి సదీద్ త్రాగించడం జరుగుతుంది అని హదీసుల ద్వారా తెలుస్తుంది అయితే హదీసుల్లో సదీద్ అన్న పదం కాకుండా తుయినతుల్ ఖబాల్ అన్న పదం వచ్చి ఉంది తుయినతుల్ ఖబాల్ అంటే ఏమిటి ప్రవక్త అని అడిగినప్పుడు నరకవాసుల నెత్తురు మరియు చీము అని దాని వివరణ తెలిపారు అయితే మహాశివులారా నరకంలో ప్రవేశించకూడదు ఇలాంటి శిక్షలు మనం పొందకూడదు అంటే లోకంలో ఇలాంటి పాపాలకు కూడా మనం దూరం ఉండాలి అలాగే మహాశివులారా ఎవరైతే ఇహ లోకంలో అహంకారంతో జీవిస్తారో ఇతరులను చాలా చిన్నగా చూసి తమకు తాము ఎంతో గొప్పవారని భావించుకుంటూ గర్వంతో పొగురుబోతుతనం వహిస్తారో ప్రళ దినానా వారు ఏ స్థితిలో వస్తారు మరి వారికి ఏమి త్రాగించడం జరుగుతుందో ప్రవక్త సల్లల్లాహు అలి వసల్ ఒక హదీసును తెలిపారు ఆ హదీస్ జామే త్రివీదిలో ఉంది షేఖ్ హల్బానీ రహమహుల్లా సహేహు తర్గీబులో పేర్కొన్నారు యుతబ్బిల్ ఎవరైతే హలోకంలో తకబ్బుర్ గర్వం అహంకారం పాటిస్తారో వారు ప్రళయ దినానా అనువంత చిన్నగా వారిని సమీకరించడం జరుగుతుంది అన్ని వైపులా వారిని అవమానం అనేది క్రమ్ముకొని ఉంటుంది మరియు ఒక రకమైన జైలులో బందీఖానాలో వారిని తోలుకుపోవడం జరుగుతుంది అక్కడ వారికి తునతుల్ ఖబాల్ త్రాగించడం జరుగుతుంది తీనతుల్ ఖబాల్ అంటే ఏంటి ప్రవక్త అని అడిగినప్పుడు నరకవాసుల నెత్తురు చీముతో కూడి ఉన్న ఒక పదార్థం అని ప్రవక్త సల్లెస్లం తెలిపారు అయితే నరకవాసులు నరకంలో హమీమ్ ఖస్సాక్ రిస్లీన్ సీత్ తీనతుల్ ఖబాల్ ఇవన్నిటినీ అవి ఎంత చెడుగా ఉన్నప్పటికీ ఎందుకు త్రాగుతారు అని కూడా ఒక ప్రశ్న రావచ్చు అయితే విషయం ఏంటంటే వారికి ఎప్పుడెప్పుడు దాహం కలుగుతుందో వారికి ఎప్పుడెప్పుడు వేడి ఎక్కువ కలుగుతుందో కనీసం ఇలాంటి నీటితో మనం దాహం తీర్చుకుందాము అన్నటువంటి ఆలోచన వారికి ఉంటుంది కానీ అది త్రాగడం వల్ల ఇంత నష్టం ఏర్పడుతుంది అని వారు ముందు ఊహించలేరు తర్వాత ఆ విషయం వారికి తెలిసి వస్తుంది అయితే మహాశివులారా వారు త్రాగడానికి ఏదైతే ఇలాంటి పానీయాలు ఇవ్వబడతాయో వాటిని వారు ఎలా త్రాగుతారు దాని యొక్క ప్ర ప్రస్తావన కూడా ఖురాన్లో వచ్చి ఉంది ఫషారి మహాదాహం కలిగి ఉన్న ఒంటెలు ఎలా నీళ్లు చూసిన వెంటనే పరుగెడుతాయో ఆ విధంగా వారు ఆ నీరు వైపునకు పరుగెడతారు నరకవాసులకు ఎలాంటి వస్త్రాలు ధరింపచేయబడతాయో దాని ప్రస్తావన కూడా ఖురాన్ హదీస్లో వచ్చి ఉంది సూర్య హజ్లో అల్లా తెలిపాడు ఫల్లదీ నఖరు కుత్తుయాబు మిన్నార్ ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టారో వారికి నరకం దుస్తులు కట్ చేసి వారికి ధరింప చేయడం జరుగుతుంది లాహోక్వర్ దుస్తులు కూడా నరకంలోనివే ఇక ఎలా ఉంటుంది వారి పరిస్థితి గమనించండి ప్రవక్త సలల్లాహు అలవసలం వెంట ఒక బానిస ఉన్నాడు ఒక యుద్ధంలో తెలియని ప్రదేశం నుండి ఒక బాణం వచ్చి గుచ్చుకుంది అతడు అక్కడికక్కడే చనిపోయాడు ప్రజలందరూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా షహీదైపోయాడు అమరవీరుడయ్యాడు అని మాట్లాడుతుండగా ప్రవక్త సలల్లాహు అలైవలం తెలిపారు అతడు యుద్ధ ఫలంలో నుండి మాలే హనీమత్ యుద్ధ ఫలంలో నుండి అనుమతి లేకుండా ఒక చాదరు ఏదైతే తీసుకున్నాడో అది అతనిపై అగ్ని జ్వాలల్ని లేపుతుంది దానివల్ల అతనిపై అగ్ని నిప్పులు అనేటివి వచ్చి పడుతూ ఉన్నాయి అలాగే సోదరులారా ఎవరైతే తమ బంధువుల్లో ఎవరైనా చనిపోతే వారిపై శోకం చేస్తారో వారి గురించి ప్రవక్త సలహు అలం తెలిపారు అన్నా యహతు ఇదఅలం తుబ్ నవహా చేసేవారు శోకం చేసేవారు ఒకవేళ వారు తోబా చేసుకోకుంటే తుకాముయోమల్ కియామ ప్రలేదినన వారిని లేపడం జరుగుతుంది వలై హి సిర్బాలు ఖతిరాన్ వదిర్ ఉమ్మిన్ జర్బ్ వారి యొక్క శరీరంపై తార్ డాంబర్కు సంబంధించిన షర్ట్ ఉంటుంది మరియు వారి యొక్క పైజామా అనేది గంధకముతో చేయబడినదిగా ఉంటుంది ఇలా తార్ తో చేయబడిన షర్ట్ మరియు గంధకముతో తయారు చేయబడిన పైజామా అంటే పాయింట్ అంటే ఎంత వేడి ఎలా శిక్ష వారికి ఉంటుందో వారికి ఏ దుస్తులైతే ధరింపజేయబడుతున్నాయో అవి కేవలం వారిని దాచిపెట్టడానికి వారి యొక్క ప్రదేశాలను రక్షణ కొరకు కాదు వాటి ద్వారా కూడా వారికి ఎంతో శిక్ష అనేది లభిస్తు ఉంటుంది ఈ విధంగా సోదరులారా వారి యొక్క ఆహారం వారి యొక్క పానీయాలు వారి యొక్క దుస్తులు ఇవన్నీ వివరాలు ఏదైతే వచ్చాయో ఎందుకు మనం వాటి పట్ల భయపడి మనకు మనం ఆ నరకానికి దూరం ఉంచే ప్రయత్నం యహలోకంలోనే చేసుకోవాలి అలా మనందరికీ ఆ సద్భాగ్యం ప్రసాదించుగాక అసలాంకం వరహతూల వరకా